ఇప్పుడు చూడండి మీరు జీవితంలో ఏదో అకాంప్లిష్ చేయాలి అనే ధారణ ఉన్నారని రిటైర్ అవ్వమని ప్రభుత్వం వాళ్ళు చెప్పారు రిటైర్ అవరా బాబు నువ్వు చెప్పారు అర్థం ఏంటి నువ్వు ఇంక అకాంప్లిష్ ఏమీ చేయక్కర్లేదు బ్రహ్మనిష్ఠుడిగా ఉన్నామనే కదా దాని అర్థం మీరు రిటైర్ అయ్యి నేనేదో అకాంప్లిష్ చేయాలి అంటాడు నువ్వేమీ అకాంప్లిష్ చేయక్కర్లేదు ఎందుకంటే నేను అకాంప్లిష్ చెయ్యాలి కర్తవ్యం నేను దీనిని అకాంప్లిష్ చేయాలి అంటే భేదప్రచయం అయిపోతుంది భేదప్రచయం వచ్చింది దాంట్లో కాలప్రత్యయం వచ్చింది భేదప్రచయరంతో సరిపడుతుంది ఇంకా డేంజరస్ దళప్రత్యయం కాలప్రత్యయం ఈజ్ ది వర్స్ట్ బాండేజ్ కాలప్రచయం అంటే ఏదో తెలుస్తున్నాండి ప్రెసెంట్లీ ఐమ్ అన్ఫిట్ I am unworthy. When I accomplish this, accomplishment is always in this nature, then I will become worthy. Kalapraccevarchi-sindho-ni. And then we swarupalola any kalani mirti-chap-kata-na. Bhaeda-prachevarchi-nhi, Kalapraccevarchi-nhi, the, Karma-prachevarchi-nhi. The. Then you have to do something and accomplish. I-di, i-bhasa, personality development at a time of bhāne-bhāna-bhāna-bhāna-bhāna-bhāna-bhāna-bhāna-bhāna-bhāna-bhāna-bhāna-bhāna-bhāna-bhāna-bhāna-bhāna ఎందుకంటే కుర్రాళ్ళు వాళ్ళు వాళ్ళకి వేదాంతమేం తెలుస్తుంది అన్నప్రాసన అవకాశం ఉన్నట్టుగా వాళ్ళకి వేదాంతం వాళ్ళ ముఖం వాళ్ళ వాళ్ళకి అదే సరిపడుతుంది వాళ్ళకి ఏదో కష్టము పనిచేసే ఉద్యోగం స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటారు విచ్ ఈస్ ఓకే వీ ఆల్ పాసిటివ్ త్రూ దాట్ ఇది నేను ఎదురు నడిపించడం నేను పడవ ప్రశ్న అంతా చెప్పా పడవ పడవని ఎదురు నడిపించడం ఓకే నువ్వు ఒక రిటైర్ అవ్వని చెప్పారా ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు రిటైర్ అవ్వని చెప్పాడు కొడుకు రిటైర్ అవ్వమన్నాడు కూతురు రిటైర్ అవ్వంది భార్య రిటైర్ అవ్వమని చెప్పింది కోడలు మొహమాటం అండి చెప్పలేదు మనవుడు చెప్పదే చెప్పాడు తాత ఇత రిటైర్ అవ్వనే అర్థం దాన్ని వాడు తాత అంటాడు తాత అన్నప్పుడల్లా వీడికి నచ్చదు అయినా కాదనలేడు రిటైర్ అవసండి నథింగ్ టు బింప్లి చాలా మంది ధ్యానం చేస్తున్నాం మనస్సు నిలబడటం ఇదేమో ఏదో అకాంప్లిష్ చేసే హడావిల్లో ఉంటే అదేం నిలబడుతుంది ధ్యానానికి ముందు చెప్పి మొత్తం నిలబడి తెలుస్తుందండి ఈ సృష్టిలో నేను సాధించడద్దని ఏదీ లేదు ఈ సృష్టిలో నేను పొందదగ్గది ఏది లేదు ఎందుకో తెలుసున్నాండి ఇది నిత్య ఒకటి రెండు నేను పూర్ణుడు పూర్ణుడు కాకపోతే మీరు సాధించాలి పూర్ణుడు అహం బ్రహ్మాస్ పూర్ణోహం నేను సాధించవలసింది ఏది లేదు నేను పొందదగ్గది లేదు మరి బ్రేక్ఫాస్ట్ కావాలా కాదు బ్రేక్ఫాస్ట్ నాకు కాదు బ్రేక్ఫాస్ట్ దేహానికి మనస్సు సంపాదించుకుంటుంది దేహానికి బ్రేక్ఫాస్ట్ కావాలి మనస్సు దాన్ని ఏర్పాటు చేసుకుంటాం ఏదో టెలిఫోన్ చేస్తే ఏర్పాటు చేసుకుంటుంది ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్ కాబట్టి ఇన్క్లూడింగ్ సచ్ బేసిక్ థింగ్ అస్ బ్రేక్ఫాస్ట్ ఇస్ నాట్ అకాంప్లిష్ ఆర్ ఆల్ అకాంప్లిష్మెంట్ ఇట్ స్టైల్ కాబట్టి మయా ఇదం కర్తవ్యం అన్నంతసేపు మీ పడవ జీవిత నావ అది ఎదురిస్తూనే ఉంది దుర్ప్రవాహంలో కష్టపడుతూనే ఉంది నేను చేయాల్సిందేమీ లేదు నేను స్వర్గం నాకక్కర్లేదు వైకుంఠం నేను పొందనక్కర్లేదు ఎందుకంటే నా హృదయమే స్వర్గము యూంగి నా హృదయమే వైకుంఠము దేవుని కూడా నేను దర్శించనక్కర్లేదు ఎందుకంటే నా హృదయమే దేవుడు ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు నేను అనే ఆ స్ఫురణ అహం అహమితి సాక్షాత్ ఆత్మరూపతి కాబట్టి దేవుణ్ణి కూడా నేను పొందేది ఏమీ లేదు పొందనక్కర్లేదు నేను సాధించవలసింది ఏమీ లేదు సకల ప్రమాణ ప్రమేయ బుద్ధి అంత అంతరించిపోయాను మళ్ళీ వేదాంత శాస్త్రాన్ని తెలివి తద్వారా ఆత్మను తెలుసుకోవాలి అంటే ఏమైంది అక్కడికి మళ్ళీ ప్రమాణ ప్రమేయ బుద్ధి వచ్చింది కదా అది కూడా పక్కన పెట్టేసిస్తే వాడి అటువంటి జ్ఞానియందు ప్రమాణ ప్రేతమైన బుద్ధి సంభవమే కాకుండును ఇదయా కర్తవ్యం అనేటువంటి ఆ అకాంప్లిష్మెంట్ బుద్ధి నా ఉపపతి అని అటువంటి వాడు బ్రహ్మనిష్ఠుడుగానే ఉంటారు సహజంగా బ్రహ్మనిష్ఠ అనేది సహజయోగం అది సాధ్యయోగము కాదు మీరు సాధన చేసేది కాదు సాధన చేసి సంపాదించేది వాళ్ళే కాలప్రత్యయం వచ్చేస్తుంది సహజంగా మీరు బ్రహ్మనిష్ఠులుగానే ఉంటారు ఆకాశ ఇవ తలమల బుద్ధిన ఉపపద్యతే అన్నమాట కూడా నా ఉపద్యతేకోవాలి వివేకన ఆకాశే తలమల బుద్ధి నా ఉపపద్యతే ఇవ అది ఎలాగంటే వివేకము వాడికి ఆకాశమునందు తల బుద్ధి కానీ మలబుద్ధి కానీ ఉండదు మనం చిన్నప్పుడు పైన డోము ఉందనుకునేవాళ్ళం పైగా దానికి మన వాళ్ళు ఇలా చెప్పి పెట్టారు కూడా అంటే ఇగో పుక్కిటికు రాణాలంటే ఇలాగే ఉంటాయి దేవుడు పైన చాందిని కట్టి దానికి బల్బులు అలంకారం పెట్టాడు చంద్రుడు సూర్యుడు ఉండాలా అక్కర్లేదా చంద్రుడినే పెట్టాలంటే అలా గాల్లో పెడితే పడిపోరు అందుకోసం ఆ దోమలో చంద్రుణ్ణి సూర్యుడిని వెల్లాడి తీసాడు అలంకారంగా ఉండడం కోసం నక్షత్రాలు కూడా వెల్లాడి తీసాడు మరి మేఘాల మేఘాలు జాలి కదా వాటికి వెళ్ళడానికి తాళ్ళు అవి అక్కర్లేదు అవి ఇలా వస్తాయి అలా అని నేను చదువుకున్నాం అని చదువుకున్నామంటే మాకు అన్న చెప్పారు పురాణాలు అంటే ఉంటాయి అలా చెప్పకూడదు కదా ఒక్కసారి సైన్స్ అప్డేట్ చేసుకుంటూ శంకరులే అప్డేట్ చేసి పెట్టినప్పుడు రెండు వేల పదో సంవత్సరంలో నీ దేవుడి సమస్య ఇప్పుడు ఎప్పుడైనా రాకెట్ విడిచిపెట్టడం చూసారా మీరు సేవన్ అనే రాకెట్లు విడిచిపెడతారు నా స్టా చూసుకుంటారు మన శ్రీహరి కోట ఆ రాకెట్ పైకి వెళ్లి ఢీకుంటున్నది ఎన్ను అలా వెళ్తా రేపు దేన్ని కాబట్టి తలబుద్ధి వివేకి దృష్టిలో తలబుద్ధి ఉంటుందా తలము అంటే సర్ఫేస్ ఉంటుందా ఉండదు తర్వాత ఆ నీలవర్ణం ఏంటి నీల ఇప్పుడు నీలవర్ణం ఏమిటంటే రామన్ ఎఫెక్ట్ సివి రామన్ కనబెట్టినాడు రామన్ ఎఫెక్ట్ ఎలా కనిపెట్టినాడో తెలిసిన ఆయన షిప్లో వెళుతున్నాడు షిప్ లో వెళ్తుంటే డెక్ మీదకి వెళ్ళాడు డెక్ మీద వెళ్ళి అంత సముద్రం దృష్టి నీలవర్ణంలో కనబడుతుంది ఓ బకెట్ తోటి నీళ్లు తోడుతున్నాడు వాడు ఎవడం ఆ నీళ్లు చేతిలోకి తీసుకుని చూశాడు అవి నీలంగా ఏమీ లేవు కలర్లెస్ గా ఉంటాయి అవే నీళ్లు కింద పార ఆ సముద్రంలో పోస్తే మళ్ళీ నీలంగానే కలగ నీలలోనేది నీల వల్ల నీటిని నీటి నుంచి రిఫ్లెక్ట్ అయ్యే లైట్లో మరి బ్లూ లైట్ ఎందుకు రిఫ్లెక్ట్ అవుతుంది నీటి మీద పడే లైట్ ఏంటి చాలా ఇట్టు Sunlight is not blue. Sunlight low only small part is blue. And, but only blue light is getting reflected. What is this? So, That is, I so, so, have to go to the sky and go to the sky. The sky is coming from the sky. It is being green. It is green. It is green. It is green. When it is reflected, the light is reflected. It is green. It is green. It is green. కొత్తగా ఉంది ఇది అంటే ది లిక్విడ్ రిఫ్ల ఫ్రీక్వెన్సీ పడుతుంది ఇంకో కైండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బయటకు వస్తుంది ఇంజిన్ తీసి టాలిజిన్ ఇంకోటి వచ్చింది ఇంకో ఫ్రీక్వెన్సీ వచ్చింది టాలిజిన్ తీసి వాటర్ పెట్టాడు మరో ఫ్రీక్వెన్సీ వచ్చింది అది తీసి పెట్రోల్ పెట్టాడు ఇంకో ఫ్రీక్వెన్సీ వచ్చింది ఆ రకంగా ఆయన వందో నూట యాభై లిక్విడ్స్ కి ఫ్రీక్వెన్సీ కట్టేసి ఒక పేపర్ ఒకటి జర్నల్ ఆఫ్ ఫిజిక్స్ లో పబ్లిష్ చేశాడు వాళ్ళు స్టన్ అయిపోయి నోబెల్ ప్రైజ్ ఇచ్చాడు మీకు నోబెల్ ప్రైజ్ సార్ అని చెప్పేసాను ప్రైజ్ ఎందుకు ఇచ్చేదో మీరు పరిశీలిస్తే చాలా సరళంగా సత్యం సరళంగా ఉంటుందండి తెలిసేదాకా నోబల్ ప్రైజ్ గొప్పది కానీ ఆ సత్యం తెలుసుకుంటే సరళంగానే ఐన్స్టైన్ కి తెలియ ప్రెజెంటివిటీ ఇవ్వలేదు నోబుల్ ప్రదేశ్ అది ఆల్రెడీ ముందే వచ్చేస్తుంది ఆయన సిలికాన్ సిలికాన్ డయాక్సైడ్ ఒక చిన్న ఫిలిం ఒకటి ఉంటాయి ఆ ఫిలిం మీద లైట్ వేస్తే ఎలక్ట్రిసిటీ పుట్టింది అది గమనించాడు ఆయన అదేమిటి ఏదైనా ఒక వస్తువు మీద లైట్ వేస్తే దాని ఎందుకు ఎలక్ట్రిసిటీ పుట్టడం ఫొటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఫోటో అంటే లైట్ సిలికాన్ వేపర్ మీద లైట్ వేస్తే చిన్న ఎలక్ట్ మైనట్ ఎలక్ట్రిసిటీ ఇంత ఎలక్ట్రిసిటీ ఏం కాదు చిన్న ఎలక్ట్రిసిటీ కుడుతుంది అంటే అక్కడ ప్లస్ టూ మైనస్ త్రీ వస్తుంది మైనస్ త్రీ ప్లస్ వైపు చిన్న ఎలక్ట్రిసిటీ కుడుతుంది మీరు కొంచెం పెద్ద ప్లేట్ బల్బు కూడా కలిగించవచ్చు అక్కడ ఈ మెషర్డ్ దలక్ట్రిసిటీ అండ్ పబ్లిష్ పేపర్ ఇట్ ఇస్ కాల్ ఫొటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ చాలా మందికి తెలియదు ఈ సంగతి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కనిపెట్టిన వాడు అయిన్స్టాయి ఈనాడు సోలార్ ఎనర్జీ అంతా కూడా ఆయన కనిపెట్టిన చిన్న సూత్రం మీద ఆధారపడి ఉంది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ దాన్ని అయిన్స్టాయి ఆయన లో ఇచ్చారు ఆ తర్వాత ఆయన థియేటికల్ ఫిజిక్స్ లో జనరల్ థియరి కనుక్కుంటుంది కాబట్టి సో ది పాయింట్ ఈజ్ ఆకాశంలో తలబుద్ది వివేకవంతుడిగా ఉండదు అలాగే ఆకాశంలో మలబుద్ధి అంటే నీల వర్ణము మాలిన్యమే కాదు ఆ బుద్ధి కూడా వివేకవంతుడు అలా అనుకోడు బలం అక్కడ రంగు అని వివేకవంతుడు అనుకోడు అజ్ఞాని మాత్రమే అనుకుంటారు అలాగే భేదము గలదు వాడు వేరు వేరు వేరు అనే గద బుద్ధి జ్ఞానం బలవానికి ఉండదు అజ్ఞానికి మాత్రమే అనుకుంటుంది కాబట్టిేద ప్రత్యయం ఉన్నంత వరకు తప్పనిష్టముండదు అది చర్చ ఓకే ఉపమర్జితే కర్మభ్యోర్తీ భేద ప్రత్యయోపమర్దనా భేద్రత్యోపమర్దనావ కర్మభ్యో నత ఏకత్వ ప్రత్యయ విధాయకం వాక్యం అప్రమాణీకృతం అది దాని అన్వయం అర్థమైందండి కానీ అన్వయం అక్కడ అల్లాలేదు వరస్త ఎక్కడ ఇచ్చినట్టు అత్యుద్ధి ఉంటుంది అదేమే భాష్యాలు మేము కాశస్గా చూడాల్సి ఉంటుంది ఏవే తప్పూనే మాసాం తప్పడంతో ఏం చేయడం కాదు శక్తి ఏదో ఒకటి ఉంటుంది ప్రణాళికతోటి దాన్ని చూడాలి మంచిది ఇప్పుడు ఒకవేళ అంటారు చూడండి భేద ప్రత్యయం పోతే పోవచ్చు కాక అయినా కర్మల్ని విడిచిపెట్టాడు వీళ్ళు మీమాంసకులు అలాగే ఉంటారు ఆయన బ్రహ్మనిష్ఠుడు అయిపోయాడు భేదప్రతయం పోయింది అయినా కూడా కర్మల్ని చేయాల్సిందే మీమాంసకులు అలా ఉంటారు ఇప్పుడు మీరు ఉద్యోగంలో ఉంటో అవునా నాకు భేదప్రచయం పోయింది నేను జ్ఞాని అయిపోయాను నేను ధ్వని ఏమి చేయను అన్నా అనుకోండి వాళ్ళు ఏమంటారు భేదప్రచయం పోతే పోయి ఉండొచ్చు నీకు మేము జీతం ఇస్తున్నాం కాబట్టి నువ్వు పని చేయాల్సిందే అని అలా ఈ మీమాంసవులు అలా చూడాలి నీకు భేద ప్రత్యయం పోయేలా ముక్కు మోస కూర్చోవడం కాదు నువ్వు ఇంట్లోనే ఉండి ఈ కర్మల్ని చేసుకునే ఉండవు భేదప్రచయం పోతే పోవ్ కర్మల్ని చేసుకునే ఉదప్రతయం పోవడానికి ముందు ఎలా అయితే కర్మల్ని చేసావో అలాగే కర్మల్ని చేస్తూనే ఉండాలి అన్నట్లయితే అప్పుడు ఈ భేద ప్రత్యయమును పోగొట్టము తప్పు అని చెప్పిన వాక్యము అప్రమాణం అయిపోతుంది అది వేదం చెప్పిన వాక్యమే నువ్వు ఏ కర్మ ఏం చేస్తున్నావు వేదం చెప్పింది ఇది చేస్తున్నావు మరి భేద ప్రత్యయాన్ని పోగొట్టిన వాక్యం కూడా వేదమే చెప్పిందిగా మరి ఆ చెప్పిన వాక్యాన్ని వీడు విని తెలుసుకుని భేదప్రచయం వీడికి అయినా కూడా భేదప్రచయం పోవడానికి ముందు కర్మలను ఎలా చేసుకుంటున్నాడో ఇప్పుడు కూడా అలాగే కర్మలని చేస్తూనే ఉన్నారు అంటే భేదప్రచయం పోవడానికి పూర్వము భేద ప్రత్యయ నిమిత్తములైన కర్మలను ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడు అంటే భేద ప్రచయమును ఈ వాక్యము ఒకటే వాక్యము ఎందుకు కొరగా వాక్యము అయిపోతుంది ఒక వాక్యము ప్రమాణము కాకుండా పోతుంది అంటే అది మీమాంసకులకు అది లింగుడు పడదు వాళ్ళ సమస్య అక్కడ కాబట్టి వాళ్ళ ఆడుతుంటే వాళ్ళకే అప్ప చెప్పడం ఇప్పుడు మళ్ళీ చూడండి దాని అన్వయము భేద ప్రత్యయ ఉపమర్తితే భేద ప్రత్యయోపమర్దనా కర్మభ్యహార నివర్త ఏకత్వ ప్రత్యయ విధాయకం వాక్యం నాకు అర్జెంట్ గా ఓ డౌట్ ఒకటి వచ్చింది మీరేమైనా ఫాలో అవుతున్నారా ఈ గోళీ ఉందా ఫాలో అవుతున్నారు కదా చెప్పినప్పుడు తెలిస్తే అట్లీస్ట్ అదొక స్టెప్ తర్వాత ఎందుకు వెళ్ళి మీరు ఆ వాక్యాలు చదివి అనువయించారా నా తెలుగు అనువాదం అది దగ్గర పెట్టుకుంటే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అభక్ష్య భక్షణాది ప్రతిషేధ వాక్యా సామాన్యవత్ యుక్తమేక ఏకవాక్య ప్రామాణ్యం అంటే మీమాంసకులు అన్నారు ఈ ఏకత్వాన్ని చెప్పే వాక్యాలకి ప్రామాణ్యం అక్కర్లేదన్నారు వాడికి ప్రామాణ్యం లేకపోయినా పర్వాలేదు అన్నారు మీమాంసకుల్లో వర్గం అలా ఉంటాయి వాళ్ళు ఏమన్నారంటే కర్మ కర్మని హింతి చేయాలి వాక్యం ఏదో ఒక కర్మని హింతి చేయాలి అప్పుడే అది ప్రమాణం కర్మ యొక్క హింతులేని వాక్యము ప్రమాణము కాదు అనే ఆ రకమైన దృష్టిని వాళ్ళు ప్రవేశపెట్టారు ఎనిమిదవ సూత్రం ఉంటుంది దేవిని గారి సూత్రం అనర్థక్యం అతదర్థూ ఆమ్నాయం అంటే వేదం ఇది క్రియ పుట్ట క్రియ కోసం వచ్చి వేదం బోధించేది క్రియ కాబట్టి వేదంలో ఏదైనా వాక్యం ఉంటే దాంట్లో క్రియా సంబంధం లేకుంటే అది ఎందుకు అది అది నిష్ప్రయోజనం ఆమ్నాయ క్రియా అతనర్థర్థక్యం అతనర్థి క్రియ క్రియా సంబంధము లేని వాక్యములు వ్యర్థము అని అన్నారు ఎలాగంటే జాబ్ డిస్క్రిప్షన్ అని మీకు కాగితం మీద టైప్ చేసి ఒక ఆగితం ఇచ్చారు జాబ్ డిస్క్రిప్షన్ దాంట్లో వెదర్ రిపోర్ట్ అని ఉంటే మీకు ఏమనిపిస్తుంది ఏమిటి వెదర్ గురించి రాస్తాడు ఏమిటి దీంట్లో అని అనిపిస్తుంది అనిపించలేదు వెదర్ కి జాబ్ కి సంబంధండి నేను ఉంటే వెదర్ రిపోర్ట్ అన్నా జాబ్ డిస్క్రిప్షన్ లో ఇచ్చినప్పుడు దాంట్లో ఏముండాలి జాబ్ ప్రతి వాక్యము మీరు చేయాల్సిన పనిని డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గానీ చెప్పేందుకు మీ పనితో సంబంధం లేని దాని గురించి దాంతో చర్చించారనుకోండి మన కంపెనీ మేనేజ్ కంపెనీ హెడ్ ఉన్నారు ఆయన భార్య వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ ఫోటోలు జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు అనుకోండి ఇవన్నీ ఇక్కడ పెట్టేదే కానీ మీకు అదోలా అనిపిస్తుంది అంటే క్రియ కోసమే వచ్చినది క్రియా సంబంధం లేని వాక్యము ఏకత్వ వాక్యం ఏమిటి క్రియా సంబంధం ఉండదు దానికి కానీ క్రియత్వ సంబంధం ఏముంటుంది కానీ అంత ఏకం పాకమైతే ఇంక క్రియే ఉందండి అని వేరు వేరుగా ఉంటే క్రియ కానీ అంత ఏకమే అంటే క్రియే ఉంది కాబట్టి ఏకత్వ బోధకమైన వాక్యము క్రియా సంబంధము లేనిది కనుక అది ప్రమాణము కాదు అని మీరు అన్నట్లయితే అది సరికాదు ఎందుకంటే వేదంలో నిషేధవాక్యాలుంటాయి నిషేధవాక్యం ఉదాహరణకు మాంసము తినవద్దు నా మాంసీయా మాంసము తినవద్దు తినరాదు అని ఉంటున్న వాక్యం దాంట్లో క్రియే ఉంది క్రియ అక్కడ క్రియ ఉందా నివృత్తుందా నివృత్తు కాబట్టి అక్కడ క్రియలేదు దొరక అది నివృత్తి ప్రధానము కనుక నివృత్తివే కనుక అది ప్రమాణం కాదని మీరు అంటారా అంటూ అది ప్రమాణం అన్నారు క్రియ లేకుండా నివృత్తి ప్రధానమైన నిషేధ వాక్యము ప్రమాణమైనప్పుడు క్రియ లేకుండా ఏకత్వాన్ని బోధించే వాక్యం మాత్రం ఎందుకు ప్రమాణం కాకూడదు కాబట్టి క్రియ ఉంటేనే ప్రమాణము అనే మాట చాలా తప్పదు మీ సిద్ధాంతంలోనే ఫలానాది తినండి ఫలానాది తినవద్దు విధి నిషేధం విధిలో క్రియ ఉంది ఫలానాదాన్ని తినండి క్రియ ఉంది కాబట్టి వీడు చేస్తాడు ఏదో క్రియా సంబంధం ఉంది కర్మ ఫలానాది తినద్దు రెండు క్రియ ఉంది నివృత్తి ఉంది ఏకత్వ కూడా నివృత్తే ఇక్కడ నివృత్తి కరెక్టా నీకు నీ అంగీకారం ఇక్కడ నివృత్తి అంగీకారం కాదు ఎందుకని అర్థమైందా అభక్ష్యక్షణాది ప్రతిషేధ వాక్యా ఇది తినదగ్గది కాదు కాబట్టి తినవద్దు అభక్ష్య ఇది తినదగ్గది కాదు భక్షణ ప్రతిషేధ దాన్ని తినవద్దు అని చెప్పే వాక్యానికి ప్రామాణ్యం ఉందా లేదా ఉంది సామాణ్యవత్ నివృత్తి వాక్యమైనప్పటికీ దానికి ప్రామాణ్యం ఉన్నట్లేకత్వ వాక్య సార్తం ఏకత్వము అంటే భేద ప్రత్యేక ఉపవర్దనం చేసేసి ఏకత్వము అని చెప్పే వాక్యములకు కూడా ప్రామాణ్యము ఉంటే యుక్తియుక్తం ఇదిగో తెలుస్తున్నాండి సర్వోపనిషదాంతత్పరత్వా ఉపనిషత్తులన్నీ ఏకత్వ ప్రత్యయమును చెప్పుటే ప్రధానముగా ఉన్నాయి పర తత్ అంటే ఏకత్వ పరా ఉపనిషత్తుల యొక్క ప్రైమరీ మెసేజ్ ప్రైమరీ మెసేజ్ ఏమిటంటే ఏకత్వ ప్రత్యయ ఉపనిషత్స్ అవి మనిషిని క్యాస్ట్ క్రీడ్ రేస్ట్ రెండు లాగా మొక్కలు చేయం రంగనాథానందన్నమాట మనిషిని మొక్కలు చెయ్యవు మనిషిని మనిషిగా నిలబెడతాయి తప్ప మనిషిని మొక్కలు ముక్కలుగా రేస్ రెలిజియం క్రియట్లా చెయ్యవు తత్వాన్ని బోధించడానికే వచ్చాయి అవాక్యం వాటిల్లో క్రియలేదు కాబట్టి ఎందుకు కొనగాలి వాక్యములు అని కుమారుల భక్తు జిబరస్వామి కుమారుల భట్టు ఏమిడి సూత్రకారులు శబరముడు కుమారుల భట్టు వార్తికారులు శబరస్వామి సూత్రకారుడు శబరస్వామి అంటే ఈ తండాలు ఉంటాయి చూడండి అట్టగుండి వాళ్ళు ఇదే తండా శబరా అంటేదిలేదండి శబర శబరి ఉంది కదా రామాయణంలో శబర శబర అడవిల్లో ఆటంకులతో పాటు ఉండేవారు ఆయన భాష్యం చే రామచంద్రయ్య గారు మీమాంస చదువుతున్నారు ఈ మంచి కలంజం అంటే మాంసం కల వీళ్ళు ఏం చెప్పారంటే ఈ ఆర్థడాక్స్ పీపుల్ ఒకడు ఒరిజినల్ మిస్టిక్స్ మేత వీళ్ళు ఎవరికి సంస్కృతం రాదు ఎవరికే కలకూడదు గట్టిగా చివటధారణమే గట్టిగా ఉంటుంది తప్ప సంస్కృతం రాదు కలంజం అంటే ఉల్లిపాయన కళంజం అంటే ఉల్లిపాయ అని అర్థం చెప్పాడు ఉల్లిపాయ అర్థం లేదు కళంజ శబ్దానికి అర్థం చెప్పాడు దానికి హేతు ఏమిటో దానికి ఆ సంస్కారా ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ గురించి చెప్తున్నాను కళంజం అంటే ఉల్లిపాయ అని ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు చెప్పాడు ఆ మిస్చీఫ్ మేకరు కొంత ప్రాచీనమైన వాడు అంటే సుమారు రెండు వందల మూడు వందల ఏళ్ల క్రితం వాడు వాడికి ఆయనకి ఆ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిన వేదం నుంచి రాలేదు ఎందుకంటే వేదంలో కళంజం ఉంటే ఉల్లిపాయ కానీ కాదు నా కళంజం భక్ష్య వేదంలో ఉంది అది ఉల్లిపాయ కానీ కాదు ఏదో తినకూడదని జైన సంప్రదాయం జైనులు ఏమన్నారంటే నేల పండింది తిన్న తప్ప నేల కింద పండింది తినద్దు అని మహావీరుడు చెప్పాడు అంచేత వాడు బంగాళాదుంప తిండు ఉల్లిపాయ తిండు వీళ్ళు బంగాళాదుంపలకు శుభ్రంగా పుచ్చుకుంటారు లేపడం జీవకర ఉల్లిపాయని ఎవడో ఒకటి అర్థం చెప్పాడు దాని మీద మళ్ళీ ఒకరికి సందేహం వచ్చింది వెల్లుల్లిపాయ నీరు ఉల్లిపాయ అంటే ఇంకొకటి చెప్పాడు ఉల్లిపాయ అన్నారు కాబట్టి రెండు మానే అయిందని ఇంకొకటి కలంగా అసలు కలం చేసేదానికి ఉల్లిపాయ అర్థం లేనే లేదు నన్ను ధర్మ సందేహం అడుగుతారు సత్సంగాల్లో నన్ను టీవీలో ధర్మ సందేహం అడుగుంటే నేను కుండ బదులుకుంటూ చెప్పిన వాడు నన్ను టీవీకి అడగడం అది నేను పెట్టుకోలేదు కదా సో నన్ను ధర్మ సందేహం అడిగితే నేను ఇలాగే చెప్తాను అంటే మాంసము అని అడవిలో బాణం లేచి కొట్టిన లేడీ యొక్క మాంసానికి కలంజము అని ఆ కాలంలో ఈ బాణానికి ఎర్గా టమీన్ అని ఎర్గా ఎర్గా ప్లాంట్ యొక్క పసరు పూసేవాడు యూజింగ్ గమ్ దానిని పూసేవాడు ఎందుకంటే దాన్ని వీడు కొట్టేవాడు అది ఎక్కడికో పరిగెత్తుకుపోయి చచ్చి అది వెతుక్కోలేదు చచ్చి పడిపోయి ఆ కళేబరాన్ని పట్టుకురావడం కదా అందుకోసం ఈ పసరు పూసిన బాణంతో కొడితే అది ఎక్కువ దూరం పరిగెత్తలేకుండా పడిపోతుంది అప్పుడు దాన్ని తీసుకొచ్చి పోసుకుని ఆ మాంసం తినేవాడు అది కలంజమంటే అటు అడవిలో లే దుక్తిని చలిపి తెచ్చిన మాంసము అని వస్తాం అది తినకంటరా మీరు మీరేమో యజ్ఞాలు చేస్తా ఉంటున్నారు బ్రాహ్మణులు అంటున్నారు వాళ్ళు తింటే తిన్నారు మీరు తినద్దు అని నిషేధం ఇప్పుడు వీళ్ళు గ్రామంలో ఉండి పూజలో పూజ చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు దుక్తి మాంసం ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి కాబట్టి ఎవడో ఒకడు ఒరిజినల్ మిశ్చీఫ్ మేకరు ఇల్లి పైన వస్తుంది దాంతో వీళ్ళు ఉల్లిపాయం మానేస్తారు ఉల్లిపాయ తండం మానేసి కొన్ని ఉల్లిపాయ మీద త్యాగం చేశారు ఉల్లిపాయ మీద విరక్తి కాదు ఉల్లిపాయ మీద అనురాగమే ఉల్లిపాయ పొగడు తినే వాడిని చూసి అసూయపడి కొంతమంది అరుగు మీద కూర్చుని చక్కగా ఉల్లిపోయి పొగడు తిని టీ ట్యాగ్ కూర్చుని చూసి వీళ్ళు గుండెలు అభిశీలాగా అయ్య వీడి అసలు ఎక్కడ మర్యాద లేకుండా ఉడివ్ చేస్తున్నాడు అని అసూ పడ్డాం అసూ పడ్డాం చాకట్ చేసిన వాడికి అసూయ ఉండదు ఇప్పుడు జాకలెట్ నాకు జాకలెట్ అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇది మీ తొందర తగ్గ జాకలెట్ తీసుకుంటే నాకేమో అసూయ ఉండదు అసూయ నివృత్తి వాక్యముల నిషేధ వాక్యములూ నివృత్తి లేదల అయినా దాన్ని మీరు మీమాంసపులారా సమానముగా స్వీకరిస్తున్నారు కదా మరి ఏకత్వాన్ని చెప్పే ఉపనిషద్వాక్యంలో ప్రవృత్తి లేదు అని వంకబెట్టి దాన్ని పక్కన పెట్టుటకు హేతువేది కలదు ఒక తోట నివృత్తి నీకు అంగీకారం ఇంకొక తోట కూడా నివృత్తి నీకు అంగీకారం కావాలి పైగా ఒక ఉపనిషత్తు కాదు అన్ని ఉపనిషత్తులు అన్ని ఉపనిషత్తులంటే ఆయన చెప్పిన ఉపనిషత్తులే అంతా మీరు నూట ఎనిమిది ఉపనిషత్తులు పుస్తకం పట్టుకుంటూ ఉంటారు చాలా గడబిడగా ఉంటుంది సర్వోపనిషదామంటే ఆయన ఒక ఉపనిషత్తులు చెప్పారు అదే అది సర్వ అంటే ఒక ఆయన నూట చెప్పారు నేను ఆయన అడిగాను ప్రస్తుతం ఏ ఉపనిషత్తు ప్రవచనం అవరాహోపనిషత్తులు చెప్తున్నారు అంటే మరి మీరు క్షైత్రీయానికి మానుష్యానికి అనుకూలంగా ఉంటుందా అడిగారు అంటే ఉండదు అని మరి ఇవన్నీ ఉపనిషత్తులన్నీ అనుకూలంగా ఉండవు అయినా మరి ఏం చేస్తాం అక్కడ ఉన్నది చెప్పాలి కదా మరి మీరు ఎందుకు చెప్తున్నట్టు అంటే నూట ఎనిమిది ఉపనిషత్తులు చెప్పమని మనకి ఏడు మాట వచ్చింది అందుకోసం చెప్తున్నాను ఉపనిషత్తు ప్రమాణమే అని ఉండదు మరి ప్రమాణం ఎలా ఉంటుంది మీ తైత్రీయానికి విరుద్ధంగా ఉంటే ప్రమాణం ఎలా ఉంటుంది అయితే అదేనా ప్రమాణం వాళ్ళకి ఇదేనా ప్రమాణం ఇన్ని ప్రమాణాలు ఎలా ఉంటాయి ఈ పురాణాల్లో వచ్చింది దేనికి దానికి కార్పెట్టిందుకు తోసేస్తూ ఉంటాం దేన్ని విమర్శ చేయటం ఒక నిష్కర్ష చేయటం ఏమి ఉండదు ఫైనల్గా మనకి తోచింది మనం చేసుకోవాలి ఈ వాక్యాలను అనేది కాక్పెట్టి అనుకూలంగా లేని వాక్యాలని బిహేవ్ లైక్ బ్లైండ్ క్యాట్లా దేని మీద ఒక పొరపక్షం కర్మవిధీనా ప్రసంగ ఏకత్వ ప్రత్యయం సత్యమైతే కర్మాలను బోధించే వాక్యాలన్నీ ప్రమాణం కాకుండా పోతాయి మీరేమంటున్నారు కర్మల్ని చెప్పే వాక్యాలే ప్రమాణం అయితే ఉపనిషద్ వాక్యాలు ప్రమాణం కాకుండా పోతాయి అని మీరు అన్నారు ఉపనిషత్ వాక్యాలే ప్రమా సత్యమైతే కర్మను బోధించే వాక్యాలు ప్రమాణం కాకుండా పోతాయి కదా ఏదో ఒకరికి కాంప్రమైజ్ అయిపోతుంది కదా కర్మ విధులను అంగీకరించి ఉపనిషత్ వాక్యములను కాంప్రమైజ్ చేయాలా లేకపోతే ఉపనిషద్వాక్యములను అంగీకరించి కర్మ విధులను కాంప్రమైజ్ చేయాలా అంటే ఉపనిషద్వాక్యములను అంగీకరించి కర్మ విధులను పక్కన పెట్టండి అని మీరు అన్నట్లయితే అలా ఎందుకు కర్మవిధులను అంగీకరించి ఉపనిషద్వాక్యములను ప్రసన పెట్టవచ్చు కదా అని పూర్వపక్షం ఉపనిషద్వాక్యాలని మీరు అప్రమానం చేయకుండా అని అంటున్నారు భాష్యకాల్లో మా కర్మవాక్యాలను అప్రమానం చేసేయచ్చా అని పూర్వపక్షం నా లేదు నీ కర్మవాక్యాలు అవి అప్రమానం అవో నువ్వు భ్రమపడుతున్నావు ఎందుకంటే లోకంలో ఏకత్వ ప్రత్యయం అందరికీ ఉండదు కొంత మందికి ఉంటుంది మిగతా వాళ్ళందరూ మేరత్సంలోనే ఉంటారు వాళ్ళకి ఆ కర్మవాక్యాలు వాళ్ళు రైల్వే ట్రైన్ టేబుల్ ఎవరికి కావాలి రైళ్లలో నిలి వరకు కావాలి రైళ్ళల్లో తెలకుండా విమానాల్లో పోయేవారికి రైల్వే ట్రెంటేబుల్ ఎందుకు అలాగే రైల్వే ట్రైన్ టేబుల్ తీసేవటం అంటారా అన్నారు విమానాల్లో తిరిగి వాళ్ళకి రైల్వే టైం టేబుల్ యొక్క ప్రయోజనం చేయకపోయినా దాన్ని నిప్పు పెట్టేయండి అంటారా అనరావు అది వాడుకునే వాళ్ళకి ఇస్తారు అలాగే ఏకత్వ ప్రత్యేకము బ్రహ్మనిష్ఠులైన మహాత్ములకు కర్మ విధుల నుండి నివృత్తి అయిపోతుంది కర్మ విధుల పనికిరావు అంత మాత్రం చేసిన కర్మలు లేకుండా నువ్వు వెనుకొట్టుకోవచ్చు అది భయం ధర్మశాస్త్రం అంతర్ధానం అంతరించిపోతుందేమో నువ్వు భయం నువ్వు అలా భయపెట్టుకో భయపడతావు ఎందుకంటే భేద ప్రత్యేకంగా విగిన జనమే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు దేవుడు జీవుడు ఒకటే అంటే దేవాలయాలు మూసేస్తారేమో నువ్వల్లా దేవాలయాలు అని దేవుడు జీవుడు ఒక్కడన్నవాడు ఎవడో ఒకడో ఇద్దరు ఉంటాడో మూలబోలుంటారు ఈ దేవాలయాల్లో మీరు నడిపించుకుంటూ ఉండండి అంతా కమర్షియలైజ్ చేసి పెట్టారు మీరు దేవాలయాలు అంతా కామర్స్ తప్పింగ్ చేయలేదు దేవాలయంలో ఎవరి యాక్సిపెట్ని కామర్స్ కింద చేసి పెట్టారు గవర్నమెంట్ నడిపిస్తుంది దేవాలయాన్ని పెద్ద దేవాలయం ఐఏఎస్ ఆఫీసర్ ని పెద్ద దేవాలయానికి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు తిరుపతికి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు శ్రీశైలానికి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటాయి మిగతా దేవాలయాలకి జూనియర్ అసిస్టెంట్ గా ఉండడం ఈవోగా పంపిస్తారు ఈ ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ ఉన్న వాళ్ళతో కలిసి ఆ దేవాలయాన్ని నడిపిస్తారు ఎంత ఆదాయం వచ్చింది ఎంత ఖర్చు అయింది అంత ఇదే ఉండదు బడ్జెట్ బడ్జెట్ లోతు బడ్జెట్ వచ్చింది కాబట్టి లడ్డూ ధర పెంచు ఇదే దేవాలయాలు మోస్ట్ కమర్షియల్ ప్లేసెస్ కింద నడుస్తూ ఉంటాయి కామర్స్ మీరు దేవాలయంలోకి వెళ్తే ఒక ఐదు వంద కలితాలు ఒక ఐదు ఇరవై కళితాలు ఒక ఐదు పది కాగితాలు ఒక ఐదు ఐదు వందల కలితాలు రెడీగా ఆలస్యం చేయడానికి మీరు వంద కాగితం ఇవ్వాల్సింది కూడా ఐదు వందల మళ్ళీ మీరు చిల్లర వెనక్కు వచ్చేది ఉండదు అది అటే పోటీ అని వెళ్ళాలి ఆ ఎంతది యాభై యాభై అంటే యాభై కవితమే ఇవ్వాలి చిల్లర ఇవ్వరు అంతర్గా నడుస్తాం కలువ దేవునికి కలువ సమర్పించాలి కలువ ఎంత యాభై రూపాయలు ఇవ్వడం యాభై తీసి ఇవ్వాలి వంద తీసి ఇవ్వడం కాదు యాభై రూపాయలు ఇవ్వగానే కలువ ఇస్తాడు ఆ కలువని ఆయన తీసుకుంటాడు తీసుకుని ఆయన చేతిలో వంద కాదం పెడితే ఆ కలువ తీసుకుని ఆ కలువ దేవునికి చూపిస్తే మొత్తం గొట్లో వారేస్తాడు యాభై రూపాయలు కలువ ఏమి తలువ ఏమైంది తిరిగి అంటే సమర్పించారు ఇలా అనుకునేవాడు మూల కూర్చొని బ్రహ్మనిష్ఠుడుగా ఉన్నాడు జనం అలా వెళ్తూనే ఉంటాడు కాబట్టి కర్మవిధులు వ్యర్థమైపోతాయనే బెంగ అర్థం లేని బెంగా ఎనిమిది శంకర్లో సమాధానం చెప్పారు ఒకడు అన్నాడు పెళ్లి చేసుకుంటే బ్రహ్మచారి ధర్మాలు అర్థమైపోతాయి నేనేది అర్థమైపోయిపోవు నీకు ఇంక ఉపయోగపడవు నువ్వు బ్రహ్మ ధర్మాలను చదువుకుని వాటిని పాటిస్తావు నీకు ఉపయోగపడవు అంత మాత్రాన బ్రహ్మచారి ధర్మాలని వేదం నుంచి అంతర్ధానం అయిపోవు ధర్మశాస్త్ర గ్రంథాలలో అవి ఉంటాయి బ్రహ్మచారులు వస్తూనే వాళ్ళు వాటిని పాటిస్తారు అలాగే నువ్వు ఏకత్వ ప్రచయంలోకి వెళ్ళావు కాబట్టి కర్మ విధులన్నీ అప్రమాణం అయిపోయి ఏవే అప్రమాణం అయిపోతుంది మీరు ఒక కర్మలని చేసుకుంటూ కామ్యకర్మానుష్ఠానాన్ని మీరు విడుదల పెట్టారనుకోండి మీరు కామనల్ని మీరు డిజైర్స్ విదిలిపెట్టేశాడు అనుకోండి కామ్యకర్మలన్నీ వ్యర్థమైపోతాయా అంతరించిపోతాయా ఓ ఎందుకంటే లోకంలో కామనలు గల వారు కోళ్ళలు ఉంటారు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు చేసుకుంటారు శుద్ర పూజలు శుద్ర పూజలు నిషేధమైన అని బోర్డు పెట్టారు ఎవడో గోడవర్గాలకు వెళ్లి ఎవడో ఇంకొక శుద్ర పూజ చేసుకుంటారు నిషేధమైందంటే మానేస్తారండి ఎవడో చేస్తాడు పశుహింస చేయకూడదు అని ప్రభుత్వం వాళ్ళు రూల్ పెట్టారు కపాకాయలు కాల్చకూడదు అని సుప్రీంకోర్టు వాళ్ళు ఆ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్లి కాల్చాడు కాబట్టి కర్మవిధులు ప్రమాణం అయిపోతాయి అనే విధంగా అక్కర్లేదు అంటే భాష్యకారులు ఏం చెప్పారు అని చూడకుండా నేను చెప్పేసాను చాలా చోట్ల వచ్చిన ప్రసంగం భాష్యకారులు యథార్థంగా ఏం చెప్పారు అన్నది మనం నేను వచ్చిన తర్వాత దాన్ని సెటిల్ చేస్తాం is done to shala